ేష్ఠరాజ్రహణా బ్రహణస్పత ఆనుష్ంసాదన శ్రీమహాత్పత సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా భద్రం కణే భిష్నుమదేవాద్ర పశ్యే మాక్షజ్రా స్థిరైరంగై స్వాంస స్నూ యేమే వీజరాజు స్వస్తి నోగష్వాహ స్వస్తిన పూషా విష్వేగా స్వస్తి నష్టో అలిష్టమీ స్వస్తి నో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి एक तस्ते प्राण मनेन्द्रििया चवायु्योतिरापथिवी विश्वधारिणी बंगार ये नगलू ने नगल बंगारे पड़ता है అలాగే పరమేశ్వరుని ఎందు ఎట్టి భేదములు లేవు కానీ భేదమంతా కూడా ఈ భేదజాతమంతా కూడా అంటే జగత్తంతా కూడా ఆ ఈశ్వరు నుంచే ఆవిర్భవిస్తుంది కాబట్టి జగత్తుని నామరూపాత్మకంగా కాకుండా ఈశ్వరుని యొక్క ప్రకట రూపంగా దర్శించటం అన్నది గొప్ప విశేషం అలా దర్శించగలిగిన వాడే మహాత్ముడు వసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ వాసుదేవుడు దుర్లభుడు కాదు ఎందుకంటే వాసుదేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కానీ వాసుదేవుడే సర్వమని గ్రహించే మహాత్ముడు మాత్రం సుదుర్లభ చాలా దుర్లభుడు వెరీ రేర్ స్పీషీస్ సో ఆ రకమైనటువంటి దర్శనాన్ని దర్శనం అంటే విషం దాన్ని మనకి నేర్పటం కోసం ఇక్కడ శృతి తత్పదార్థ శోధన చేస్తోంది సో ఎకస్మాత్ జాయతే ప్రాణహ మనహ అంటే ప్రాణహ అంటే సూత్రాత్మ మన అంటే హిరణ్యగర్భుడు ఒకే తత్వం దాంట్లోనే భేదాన్ని అక్కడ హైలైట్ చేసి దాన్నే అనేది క్రియాశక్తిని హైలైట్ చేస్తే ప్రాణహా అంటాము విజ్ఞాన శక్తిని హైలైట్ చేస్తే మనహా అంటాము దాని నుంచే అన్ని ఇంద్రియములు ఇంద్రియ గ్రాహ్యములైన విషయములు శుద్ధ రూపత సంస్పర్శ గ్రంథములు సూక్ష్మభూతములు జన్మిస్తాయి ఉదయిస్తాయి వాటి నుండి విష్ఠూల పంచభూతములు కూడా ఉదయిస్తాయి వాటిల్లో ఆఖరిది పృథివీ మన దాకా వస్తున్న క్రమం సమష్టితో ప్రారంభించి వ్యష్టితో అంతమవుతుంది ఆ పృథివీకి మనకి సంబంధం ఏమిటంటే విశ్వస్య ధారిణి ద లైఫ్ ఆన్ పృథివీ అండ్ ఐ ఆమ్ పార్ట్ ఆఫ్ దట్ లైఫ్ ఐఎమ్ వర్ణ ఇన్ దట్ లైఫ్ సో దట్ ఈస్ హౌ బాహ్యకారులు చెప్తున్నారు సో వాయు బాహ్య ఆపహాది భేద జ్యోతిరగ్ని ఆపహా ఉదకం ధరిత్రి పృథివీ అంటే ధరిత్రి భూమికి ధరిత్రి అనే పేరు ఎందుకు ధరిత్రి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ధారయతి విశ్వస్య ధారిణి సమస్త విశ్వస్య అంటే సర్వస్య ధారిణి సర్వములకు ధారిణి ధరించున్నది భూమి ధరిస్తుంది నిలబెడుతుంది అని అర్థం గ్రావిటేషన్ సో నిలబెడుతుంది గ్రావిటేషనల్ పూల్ చేత మనల్ని అందరినీ నిలబెడుతుంది డోంట్ ఫాల్ డౌన్ ఆ లంచం ఇలా భూమి గుండ్రంగా ఉంది కదా మీరేదైనా ఒక పెద్ద స్పెరికల్ షేప్ ఉన్న దారి మీద నిలబడ్డారనుకోండి వెళ్ళి సో పెద్ద గ్లోబ్ మీద నిలబడ్డారనుకోండి ఆ కొంచెం పక్కనే జరిగితే ఏమవుతుంది పడిపోతారు ఎందుకని ఆ గ్లోబు మిమ్మల్ని తన దగ్గరికి ఆకర్షించి నిలబెట్టదు ఆ పని పృథివీ చేస్తోందా చేయట్లేదు ఆ పని పృథివీ సారీ అటువంటి పని పృథివీ చేస్తుంది ఆ గ్లోబు చేయలేని పనిని పృథివీ చేస్తుంది అంచేతనే పృథివీకి ధారిణీ నిలబెడుతుంది సో మీరు ఊహించండి ఒక్కసారి ఈ భూగోళము విశాలమైన పెద్ద భూగోళము ఆ సముద్రాలతోటి ఉన్నటువంటి భూగోళము అలాగా ఆ సముద్రాలన్నింటినీ అలాగా నిలబెట్టేట్టు పెడతారు సముద్రాలు ఇలా గుండ్రంగా ఉంటాయి ఇలాగ స్టెరికల్గా ఉంటాయి ఆ సముద్రంలో ఒక్క చుక్క కూడా బయటికి పోకుండగా అలా నిలబెట్టేట్టు ఒకవేళ భూమి కనుక తన పట్టు విదిలేసిందనుకోండి ఈ సముద్రాలనే ఆమె అంతరిక్షం అయిపోతాయి పోతే ప్రాణం ఇక్కడ భూమి మీద లైఫే లేకుండా అయిపోతుంది ఆ రకంగా సో భూమి తిరుగుతూ ఉండాలి భూమి తిరగలేదనుకోండి అప్పుడేమవుతుంది ఒక హాఫ్ ఆ సూర్యకాంతి తగలక ఫ్రీజ్ అయిపోయి లైఫ్ అంతా ఎక్స్టింక్ట్ అయిపోతుంది ఇంకో హాఫ్ సూర్యకాంతి ఎక్కువైపోయి డ్రై అయిపోయి డెజర్ట్ అయిపోయి లైఫ్ ఎక్స్టింక్ట్ అయిపోతుంది మార్చి కింద తయారవుతుంది సో అలా జరగట్లేదు పృథివీ విశ్వస్య ధారిణి మనందరినీ రక్షించడం కోసమే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది ఎనీవే ఏతానిచ శబ్దస్పర్శ రూపరసంధోత్తరత్తరణాని పూర్వపూర్వసాన్ని ఏతస్మాదే జాయ ఇప్పుడు చూడండి శబ్దస్పర్శ రూపరసంధ అని ఐదు ఉన్నాయి ఈ ఐదు ఉత్తరత్తరగుణాన్ని ఐదింట్లో ఉత్తరోత్తర అంటే ముందుది దాని తర్వాతది దాని తర్వాతది తరువాత తరువాత అనర్థం ఉత్తరత్తర పూర్వపూర్వ అంటే ముందు ముందు ఉత్తరత్తర అంటే తరువాత తరువాత పూర్వపూర్వ ముందు ముందు ఇప్పుడు ఆకాశం ఉన్నది ఆకాశము శబ్దమే గుణముగా గలది గుణాన్ని ఆకాశానికి గుణమేమిటి శబ్దము దాని తర్వాతది వాయువు ఉత్తర సో ఉత్తర ఆకాశం తర్వాతది వాయువు శబ్దం తర్వాతది స్పర్శ సో అక్కడ తర్వాతది అక్కడ రెండోదానికి ఇక్కడ రెండోదానిది గుణము వాయువుకి స్పర్శ గుణం అంతేకాదు పూర్వపూర్వ గుణ సహితాన్ని కేవలం ఒక్క స్పర్శ మాత్రమే కాదు అందుకు ముందున్న శబ్దం కూడా వాయువుకి గుణమే ఇప్పుడు వాయువుకి రెండు గుణాలు వస్తాయి ఆకాశానికి ఒక్కటే గుణం శబ్దం ఎందుకంటే దాని ముందు ఇంకేం లేదు కనుక వాయువు దగ్గరికి వచ్చేప్పటికీ రెండో గుణం స్పర్శ ఉంటుంది పూర్వపూర్వ గుణ సహితాన్ని దాని ముందున్న గుణం కూడా చూసుకోవాలి మీరు దాని ముందున్న గుణం శబ్దం అది కూడా ఉంటుంది కాబట్టి శబ్దస్పర్శ రెండు ఉంటాయి దాని తర్వాత అగ్ని అగ్నికి రూపం గుణం దాని ముందున్న గుణాలు రెండున్నాయి పూర్వపూర్వ శబ్దస్పర్శ ఆ రెండింటితో రూపం కూడా ఉంటుంది సో శబ్దస్పర్శ రూప మూడు గుణాలు ఉంటాయి జలము తర్వాతది దానికి రసం గుణం ముందున్న మూడు శబ్దస్పర్శ రూప కూడా ఉంటాయి నాలుగు అవుతాయి ఫైనల్గా పృథివీ గంధము అంతకు ముందున్న నాలుగు కూడా దానికి సో ఇప్పుడు చూడండి ఆకాశ ఇదంతా ఈ కథ అంతా ఇంతకు ముందు చెప్పిందే శంకర్లు మళ్ళీ ఓ వాక్యంలో అన్నారు కాబట్టి నేను పాడేస్తున్నప్పుడు సో పృథి ఆకాశానికి గుణాలన్నీ ఒకటి శబ్దం వాయువుకి రెండు శబ్దస్పర్శ అగ్నికి మూడు శబ్దస్పర్శ రూప జలానికి నాలుగు శబ్దస్పర్శ రూపరస పృథివీకి ఐదు శబ్దస్పర్శ రూపరసంధ గుణాలు ఎక్కువయ్యి అది స్థూలం అవుతూ ఉంటుంది మోర్ గ్రాస్ అంట గుణాలు తక్కువైతే సూక్ష్మం కాబట్టి ఇప్పుడు ఆకాశము అత్యంత సూక్ష్మము పృథివి అత్యంత స్థూలము ఎందుకంటే ఐదు గుణాలు గలది పృథివీ ఒకే గుణం గలది ఆకాశం అంచేతనే గుణాలు ఎక్కువ ఉంటే మనం చూడ్డానికి వీలుగా ఉంటుంది ఒకే గుణం ఉన్నట్లయితే ఇంద్రియ గోచరం కొంత ఇబ్బంది అవుతుంది సో అది వ్యవస్థ ఈ ఈ గుణములన్నిటితోటి ఈ విధంగా ఉన్నటువంటి ఈ పంచభూతాలు ఉన్నాయే ఇవేవో తమంత తాముగా సెల్ఫ్ సెల్ఫ్ కంటెంటెడ్ సెల్ఫ్ కంటెయిన్డ్ అండ్ ఇండిపెండెంట్ అని అనుకోకూడదు అవేమీ స్వతంత్రములు అలా అలాగేమీ కాదు ఇవన్నీ కూడా అక్షర పరబ్రహ్మ నుండి జన్మించినవి అంటే అక్షర పరబ్రహ్మే మీకు ఈ పంచభూతముల రూపంగా ఉన్నది ఇంక నేను అనాలిసిస్ చెప్తాను ఇంకా ముందు చెప్పిన అనాలిసిస్ ఇప్పుడుకే భాష మార్చి చెప్తా ఇప్పుడు నెక్లెస్ ఉంది మన ట్రేడ్ మార్క్ ఎగ్జాంపుల్ అదే ఇంకో కొత్త ధోరణిలో చెప్తాం మీరు గమనించండి నెక్లెస్ ఉంది కంకణము ఉన్నప్పుడు వాట్ ఈజ్ నెక్లెస్ గోల్డ్ ప్లస్ సర్టన్ క్వాలిటీస్ అంతే కదండి ఒక సర్చన్ షేప్ క్వాలిటీ అంటే రూపము ఒక శోభ అది మెడలో పెట్టుకుంటారని దానికంటే ఖరీదని ఎవో ఉంటాయి కదా సో ఈ క్వాలిటీస్కి మనం క్యూ వన్ అని అంటున్నాం విత్ సఫిక్స్ ఎం సో వాట్ ఈజ్ నెక్లెస్ నెక్లెస్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ ప్లస్ క్యూఎం ఓకే దెన్ ఇయర్ రింగ్ వాట్ ఈజ్ దాట్ ఇయర్ రింగ్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ ప్లస్ క్యూఈ ఇయర్ రింగ్ క్వాలిటీస్ మారిపోతాయి కదా క్యూఈ కదండి అర్థమైందా మీకు నేను ఇక్కడ వేస్తాను వేయాలా అక్కర్లేదు సో జీ ప్లస్ క్యూఎన్ ఇజ్ ఈక్వల్ ఇది కొత్త మ్యాథమెటిక్స్ పెరిఫెక్ట్ జీ ఇయర్ రింగ్ ఇప్పుడు రెండింటికి ఈ నెక్లెస్కి ఇయర్ రింగ్కి తేడా ఎక్కడ ఉంది జీ అనే అంశంలో తేడా లేదు క్యూఎన్ పోయి క్యూఈ వచ్చింది సో ఆ క్యూఎన్ క్యూఈ అనే అంశంలోనే తేడా ఉంది ఇప్పుడు క్యూఎన్ని ని మీరు తీసేశారనుకోండి ఇంకా జీ దగ్గరకు ఉన్నది ఆ కి ఈ జీకి గోల్డ్ తేడా ఏమైనా ఉందా తేడా లేదు కదా ఇప్పుడు క్యూఎన్ క్యూఈ అవి వికారో నామధ్యేయం నిన్న మీకు మనం చేశాను కాబట్టి అవి కాదు ఎవరికైతే మా మనస్సు చేతను ప్రాజెక్ట్ చేయబడ్డాయి మనస్సు అలాగా ఆ గుణాలని మనస్సు మనకు అలా మన ముందు పెడుతూ ఉంటుంది దాంతో మనము ఆ జీ అనే ఈక్వల్ అంశాన్ని విస్మరించి ఆ క్యూఈ అనేటువంటి భేదాంశాలని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం దాంతో మనకి భేదం భాషిస్తుంది అదే బంగారం వ్యాపారం చేసి ఇవాడు ఉన్నాడనుకోండి వారి దగ్గరికి మీరు నెక్లెస్ను ఇయర్ రంగు కొండ అమ్మడానికి పట్టుకెళ్ళారనుకోండి ఒకటికెళ్తే రెండూ కలిపి తూకం వేస్తే రెండింటికి కలిపి లెక్క కట్టిస్తాడా లేకపోతే దీనికి లెక్క వేరే దానికి లెక్క వేరే ఎలా కట్టడంటారు రెండూ కలిపి తూకం వేసేస్తాడు అదేమిటండి నెక్లెస్ని ఇయర్ రింగ్ని కలిపి తూకం వేస్తున్నారు ఏమిటి రెండింటికి ఒకే ధర చెప్పవేస్తారా ఏమి అని మీరు అడిగితే ఆయన ముందు ఆయన కోపంగా చూస్తారు ఏమిటి ఇలా మాట్లాడతాడు అని రెండు కలిపే తూకం వేస్తాం రెండింటికి కలిపే లెక్క కడతాం అలాగే కదా మరి రెండు వేరువేరు కాదు రెండు వేరువేరు కాదండి బాబు రెండు ఒకటే అంటాడు అని ఆయన అంటాడు అంటే దాని అర్థం ఏమిటనమాట ఆయన క్యూఎన్ క్యూఈ ఆ రెండు చూడడం మానేసి జీ అనే అంశాన్ని చూస్తున్నాడు అదేవిధంగా ఈ పంచభూతాలలో మొదటి ఆకాశం ఉన్నది ఎందుకంటే గుణాల గురించి చెప్తున్నాం కనుక సడన్గా నాకు ఈ ఫార్ములా గుర్తుకొచ్చి చెప్తున్నాను ఆకాశం ఉన్నది ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అక్షర పరబ్రహ్మ నుంచి వచ్చింది వాయువు అంతే పృథివీ అన్ని ఐదు కూడా అలాగే అయితే వాట్ ఈజ్ ఆకాశ అక్షర పరబ్రహ్మ ప్లస్ శబ్ద ఈక్వల్ టు ఆకాశం అక్షర పర ప్లస్ శబ్ద స్పర్శ ఈక్వల్ టు వాయువు అలాగే ఫైనల్ గా అక్షర పర ప్లస్ శబ్ద స్పర్శ రూపర సగంధ ఈజ్ ఈక్వల్ టు పృథివీ కాబట్టి ఐదింటికి భేదాంశములు గుణములు వస్తువులో భేదమేం లేదు అక్షత పర బ్రహ్మయ్యే గోల్డ్ అది దట్ ఈస్ ది గోల్డ్ దాన్నే ధాతువు అంటారు దాంట్లో భేదమేం ఈ గుణములలోనే భేదములు ఇప్పుడు ఈ గుణములు వచ్చిపోయేవనుకోండి మూలంలో మూలధాతువులో భేదము లేదు కాబట్టి ఆ మూలధాతువుకి గుణముల యొక్క జోడింపు చేత ఈ పంచభూతాలు పుడుతున్నాయి ఈ గుణములు వచ్చిపోయేవి అంటే వాస్తవం కాదు అని అర్థం పుడుతున్నాయి కదండి ఏతస్మాత్ జాయతే పుట్టేవు కనుక గిట్టేవే మిగిలి ఉండేది కేవలము అక్షర పరబ్రహ్మయే అది సత్యం ఆ రకంగా మనం అర్థం చేసుకుంటాం తర్వాత సంక్షేపత పరవిద్యా విషయం అక్షరం నిర్విశేషం పురుషం సత్యం దివ్యోహ్యమూర్త ఇత్యాదిన మంత్రేణోక్వా ఉక్ంటే చెప్పి అంతవరకు చూద్దాం ఉక్త అంటే చెప్పి శృతి వేదము చెప్పింది చెప్పి చెప్పి ఇంకోటి చెప్పింది తర్వాత ఇంకోటి చెప్పింది ముందు ఒకటి చెప్పింది ఏమిటి చెప్పింది ఏంటో మంత్రేణ ఉక్వా మంత్రంతో చెప్పింది అంటే మంత్రం ద్వారా చెప్పింది ఏ మంత్రం అది దివ్యోహ్యమూర్త ఇత్యాదిన మంత్రేణ ఇంతకు ముందు మంత్రం ఉంది కదండి దివ్యోహ్యమూర్త అని మొదలైన మంత్రం దివ్యోహ్యమూర్త పురుష సబాహ్యాభ్యంతరోహ్యజ అనే మంత్రం ద్వారా ఆ అక్షర పరబ్రహ్మని చెప్పింది శృతి వేదం చెప్పింది ఆ ఎటువంటి అక్షర పరబ్రహ్మని చెప్పిందని మనం అనుకున్నాము నిర్గుణాన్ని నిరాకారమైనటువంటి తత్వాన్ని ఆ మంత్రం ద్వారా చెప్పింది అక్కడ ఒక్క ఒక్క శ్లోకంలో అంత అద్భుతమైన అక్షర అక్షరపరబ్రహ్మ అని చెప్పేసిందా సంక్షేపత చెప్పిందండి సంగ్రహంగా చెప్పింది సో ఏమిటది ఆ అక్షర పరబ్రహ్మ ఏమిటది పరవిద్యా విషయం పరవిద్య అపరవిద్య అని ఉన్ననుకున్నాం అపరవిద్యలో విషయం ఏమిటండి సంసారము పరవిద్యలో విషయం ఏమిటండి పరబుధము విషయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ సో వాట్ ఈజ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ పరవిద్య అండ్ సో ఇప్పుడు నేను రైల్లో వెళ్తుంటే ఒక ఆయన అడిగారు మీరు జాతకం చూస్తారా అని అడిగారు నాకు రాదండి అన్న పోనీ పా పామిస్ట్రీ మీకు రాదని అన్న వచ్చిన నాలుగు వాక్యాలు నాలుగు మాటలు మాట్లాడమే కదండి పామిస్ట్రీ అన్నా జాతకం ఉన్నా ఏముంది వాస్తున్నా ఉంటే ఒక స్ట్రక్చర్ని పట్టుకుని ఓ పది మాట పది వాక్యాలు గణ గణ గణ చెప్పడమే చేతనం అవ్వాలి ఇట్ నీడ్ నాట్ మేక్ మచ్ సెన్స్ నేను టీవీలో ఎప్పుడోసారి ఓ కార్యక్రమం చూసాను ఏదో ఒక ఆయన చాలా దిట్టంగా ఉంటారు మంచిగా వేషవాది వేసుకుంటారు బాగా విభూతేది గట్టిగా పెట్టుకుని మాలాది వేసుకుని ఆయన చెప్పి చెప్తున్నారు ఏదో మహాత్ములు మంచి విషయాలు చెప్తుంటే వినడానికి ఏం మనం మనమే ఖర్చు పెట్టాలా ఏమన్నా విన్నం పోనీ అని ప్రయత్నిస్తే ఐదు నిమిషాలు అయినా కూడా ఒక్క నయా పైసంత సెన్స్ లేదు దాంట్లో వల్లే ఈ పైన ఏమన్నా మంచి మాట చెప్తారేమో ఈ పైన చెప్తారేమో అని ఒక ఉదార భావంతో పదిహేను నిమిషాలు వినగలిగి ఇంకా నా వల్ల కాలేదు ఆ తర్వాత విన్నాను ఏమీ లేదు ఊక దంపూ అని పుజ స్వామీజీ టోటల్ నెదర్ హెడ్ నార్కే ఒక ఆయన పుజ్య స్వామీజీ దగ్గరికి ఇంత పెడుగు వేస్తే తీసుకొచ్చారు ఇన్ని పేజీలు వేస్తే స్వామీజీ ఐ వాంట్ యువర్ ఒపీనియన్ అమ్మో ఆ మాట వినగానే స్వామీజీ ఆ కూర్చుని కూర్చున్న అలా నేర్చిపోయారు ఎందుకంటే ఇన్ని పేజీలు ఒపీనియన్ నేను ఎక్కడ చదివి చెప్పగలి ఇప్పుడు నాకు టైం ఒక దయాగుణం చేత అవతల వ్యక్తిని ఎందుకు బాధ పెట్టాలని తీసుకుని చూడటం ప్రారంభించి ఒక రెండు విషయాలు చూసి అంత సత్సంగ లేచి ఇంక విషయాలు ఆయన అది ఇవ్వకపోతే పాప ఇంకో పాపగడ్డ కూర్చుని ఇవ్వరు అది ఇచ్చారో ఆయన రెండు నిమిషాలు లేచేసి ఆ కాగితాలు పుట్టుకు లోపలికి వెళ్ళిపోయాయి ఆయన దివ్ యూ టుమారో అని చెప్పేసి ఆయనతో చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాయి వెళ్ళిపోతా దాన్ని ఒకసారి వెళ్ళరమ్మని పిలిచారు వెళ్ళారు నా చేతిలో ఇవి అసలు పెట్టి ఏమో టు దిస్ యూ సీ వెదర్ యూ కెన్ మేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ యూ యూ వాట్ ఎవర్ ఒపీనియన్ యూ హ్యావ్ యూ గివ్ ఇట్టు దట్ జెంట్మెన్ అని నాకు అది అంతా కంప్యూటర్ డయాగ్రామ్స్ ఆత్మా ఇలాగ ఏ రోస్ ఇలాగ అలా అది ఐ గుడ్ నాట్ మేక్ అవుట్ ఎనీథింగ్ అవుట్ అప్పుడు జాగ్రత్తగా సాయంకాలం ఆయన చేతిలో పెట్టి నమస్కారం పెట్టి నాకేమర్థం కాలేదండి మరి స్వామీజీ అభిప్రాయం స్వామీజీ కూడా నా చేతికి ఇచ్చారు ఇంకా అభిప్రాయం లేదేం లేదు మీరు చేసుకోండి లేని నేను చెప్పి పంపించాను సో ఈ విధంగా సో ఇదంతా అపార విద్య సపోజ్ పామిస్ట్రీ నేను చెప్పాను అనుకోండి మోస్ట్ జనరల్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అపార విద్య ఇంకా యు హివెన్ ఐ స్టేటస్ టు దా ఏదో ముండకంలో ఉన్నాం కనుక కఠంలోకి వెళ్తే అవి అవిద్య అని అంటారు సో ఆ విధంగా అపరవిద్య ఇవన్నీ అపరవిద్యా విషయాలు ఈ వాస్తులని ఇదని ఏదని ఫెంకుషు ఇవన్నీ కూడా అపరవిద్య పరవిద్య ఈ సర్వము నానాత్మము వెనుక ఉండే పరబ్రహ్మ నువ్వు చేసేదే పరవిద్య సో పరవిద్యా విషయం అక్షరం ఆ అక్షరాన్ని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు ఎలా చెప్పారు నిర్విశేషం నిర్గుణ స్వరూపము దాని తత్వము నిర్గుణము తత్వంలో గుణం ఉండదండి తత్వంలో గుణం ఉండదు గుణము మనం దాన్ని మన ఇంద్రియాలతో దర్శించేప్పటికీ గుణం ఏర్పడుతుంది అదర్వైజ్ తత్వంలో గుణం ఉండదు సో నిర్విశేషం అయితే నిర్విశేషం నిర్గుణం అని అన్నాం మేబీ అది ఒక జడ అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు కెమిస్ట్రీలోనూ ఫిజిక్స్లోనో చెప్తూ ఉంటారు ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఇట్ ఈజ్ ఎన్ ఆర్డర్లెస్ Tasteless, colorless, gas. And Japan, how do you handle this, this substance? So, Allah has said that it is a very important thing. This is a very important thing. It is not a very important thing. It is a very important thing. It is a very important thing. It is not some insentient mass which, which doesn't fit into any description. Allah has said that it is a very important thing. No. It is a very important thing. ఇప్పుడు ఎందుకు మనకిది ఈ నిర్గుణ నిరాకార ఈ పురుష వైశుడు ఈ బాధర్ అబౌట్ ఇట్ నో దట్ ఈస్ ది సత్యం దట్ ఈస్ ది ఓన్లీ ట్రూత్ యూ కెనాట్ కీప్ అవే ఫ్రమ్ ఇట్ సత్యాన్ని పక్కన పెట్టేసి మనం జీవించేస్తామంటే ఆ జీవితం అంతా దుఃఖాత్మకమైపోతుంది కాబట్టి సత్యాన్ని పక్కన పెట్టడానికి ఎవరికి ఛాయిస్ లేదు యూ డో నాట్ హ్యావ్ ఎ ఛాయిస్ అబౌట్ ఇట్ యూ థింక్ యూ హ్యావ్ ఎ ఛాయిస్ నో యూ డోంట్ హ్యావ్ ఎ ఛాయిస్ విద్ధి శ్రీకృష్ణుడు పదే పదే చెప్తూ ఉంటాడు విద్ధి తెలుసుకోవాలా నువ్వు తెలుసుకో చెప్తాడు కాబట్టి ఆ సత్యవస్తువుని ఇక్కడ ఈ శృతి దివ్యోహ్యమూర్త పురుష అనే మంత్రం చేత చెప్పింది చెప్పి ఇప్పుడేం చేస్తోంది పునస్తేవా సవిశేషం విస్తరే వక్తవ్యం ఇది ప్రవృతే అలా చెప్పి నిర్గుణంగా చెప్పి పునః ఏమండి మీకు తెలియలేదా మంత్రి అయినా ఉక్వా అని ఆగిపోయిందా ఎక్కడో అక్కడ ఉంది కదా ఇది ఉంటే ఇది మూడో మంత్రంలో భాగమే ఇది ఇది మూడో మంత్రంలో భాగం అర్థ అర్థాన్ని బట్టి నేను చెప్తున్నా కదా దిస్ ఇది ఆర్ మూడో మంత్ర భాగం ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు నేను చెప్తాను అది గుర్తుపట్టండి సో పునః తదేవ మళ్ళా నిర్విశేష పరబ్రహ్మను చెప్పి నిర్విశేషం అంటే నిర్గుణ నిర్గుణ అంటే ఏ రకమైన భేదము లేని విశేషం అంటే తేడా భేదము ఎట్టి భేదములు లేని పరబ్రహ్మని చెప్పింది చెప్పి తదేవ మళ్ళా దాన్నే చెప్తోంది పాడిన పాటే పాడరా అన్నట్టుగా మళ్ళీ పునః తదేవ వక్తుం వక్తవ్యం మళ్ళీ దాన్నే చెప్పాలి ఎందుకంటే దాన్నే ఎందుకంటే చెప్పడం అంటే సవిశేషం ఇప్పుడు ఆ నిర్విశేషము అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మని సగుణంగా చెప్పాల్సి ఉంటుంది ఇంకో ఇదే సగుణం ఏతస్మాత్ జాయితే ఇది అక్షర పరబ్రహ్మం సగుణ ఆ అక్షర పరబ్రహ్మ నుండే సగుణం అంటే ఈ పంచభూతాలు ఇవన్నీ పుట్టాయి అని బంగారం సగుణంగా చెప్పండి అంటే ఎలా చెప్తారు ఈ నగలన్నీ కూడా బంగారం నుంచే వచ్చాయి అని చెప్తారు అలాగే సగుణంగా చెప్పాలి విస్తారంగా చెప్పాలి ఎందుకంటే నిర్గుణం దగ్గర సంగ్రహంగా చెప్పచ్చు సగుణం దగ్గర విస్తారంగా చెప్పాలి భగవద్గీత పన్నెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడు సగుణాన్ని హైలైట్ చేసి చెప్తాడు కానీ నిర్గుణాన్ని వదిలిపెట్టాడు రెండు శ్లోకాల్లో చెప్తాడు సో ఇరవై శ్లోకాల అధ్యాయంలో రెండు శ్లోకాలను నిర్గుణానికి సరిపెట్టి మిగిలిన పద్దెనిమిది శ్లోకాల్లో సగుణాన్ని బాగా వ్యాఖ్యానం చేస్తాడు ఎందుకంటే ముందు సగుణాన్ని నువ్వు చెక్కబట్టవయా నీకప్పుడు నిర్గుణం అర్థమవుతుంది అని తర్వాత ఇంకోటి నిర్గుణం గురించి ఎక్కువ చెప్పడానికి ఏముండదు చెప్పింది సగుణం గురించే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి విస్తరణ వక్తవ్యం అక్కడ సంక్షేపంగా నిర్గుణాన్ని గురించి చెప్పి విస్తారంగా సగుణాన్ని చెప్పాలి ఇది ప్రభాగురితే అని శృతి ప్రవర్తిల్లుచున్నది ప్రవవృతి అంటే ప్రవర్తిల్లినది లిట్ అంటే ఇట్ మూవ్డ్ ఫార్వర్డ్ టు డిస్క్రైబ్ ది అక్షర పర ఇన్ ఇట్స్ ఎట్రిబ్యూట్ యాస్పెక్ట్ ఇన్ ఇట్స్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ ఇన్ డీటెయిల్ ఎందుకంటే ఓసారి సంక్షేపం ఇంకోసారి విస్తారం ఎందుకు ఇలా చెప్పడం అంటే సంక్షేప విస్తరోక్తోహి పదార్థ సుఖాధిగమ్యో భవతి సూత్ర భాష్యోక్తివత్ అక్కడ దాకా మూడో మంత్ర భాష్యం అక్కడికి మూడో మంత్రం యొక్క భాష్యం పూర్తయి ఎందుకంటే పదార్థ ఒక సబ్జెక్ట్ మ్యాటరు పదార్థ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ పదముల యొక్క అర్థం అంటే సబ్జెక్ట్ మ్యాటరు దాన్ని సంక్షేప విస్తరోక్త హీ అంటే స్మాత్ బికాజ్ హీ అంటే బికాజ్ సంక్షేప విస్తరోక్తో పదార్థ సో ఒక సబ్జెక్ట్ మ్యాటరు ఒక విషయ వస్తువు అంటావు తెలుగులో చెప్పాలంటే సబ్జెక్ట్ మ్యాటర్కి తెలుగులో చెప్పాలి కదా మొన్న ఒక ఆయన ఏమా తెలుగు మాట్లాడడం వచ్చునా అని అడిగారు అమ్మాయిని అడిగితే వచ్చునని సరే నేను ఒక ప్రశ్న అడుగుతా అని చెప్పండి నువ్వేం చేస్తూ ఉంటావని అడిగారు అమ్మాయిని అడిగితే నేనండి ఎర్లీ మార్నింగ్ నిద్రలేచ్చి స్నాన నిద్రలేచి బాత్ అన్ని పూర్తి చేసి ఐ గో ఐ గో టు స్కూల్ అక్కడ స్కూల్లో ఐ రీడ్ అండ్ అండ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ప్లే గ్రౌండ్ లో సమ్ ప్లేస్ ఎక్సెట్రా ఆడి తర్వాత బై ఈవినింగ్ ఐ రిటర్న్ హోమ్ అని చెప్పిందా ఈ తెలుగులో చేసిందంటారా ఇంగ్లీష్లో చేస్తే ఇది ఒక్క వద్ద ఇంగ్లీషేం కదండి అక్కడక్కడ తెలుగు పోదా అలా చెప్పకూడదు పాఠం చెప్పినప్పుడు తెలుగులో చెప్తున్నాము అంటే ప్రతి పదాన్ని తెలుగులో కూడా చెప్పగలగాలి ఇంగ్లీష్లో ఎలా చెప్పినా సబ్జెక్ట్ మ్యాటర్ దానికి తెలుగు ఏమిటో విషయ వస్తువు సో ఇక్కడ మీరు ఏ విషయ వస్తువుని బోధించినా దాన్ని సంక్షేపంగానూ విస్తారంగానూ కూడా చెప్పాలి సంక్షేప సంక్షేప సమాసం వ్యాస అంటారు సంక్షేపానికి పేరు విస్తారానికి వ్యాస పేరు వ్యాస విస్తారంగా చెప్తారు ముందు సమాసం చేసి తర్వాత వ్యాసం చేస్తారు దీనికి వ్యాస పద్ధతి అని పేరు संेप विस्तरोक्त पदार्थ यदि विषयवस्तु संक्षेप विस्तार दी दृष्टा कलना सूत्र भाष्योक्तिवत् सूत्र भाष्यम उक्ति अंटेप सूत्र तरह भाष्य अथा तो ब्रह्म जिज्ञासा सूत्र अर्थम सुत कुरात इंदुवल ब्रह्म ने तेवाली తర్వాత అంటే దేని తర్వాత భోజనం చేసిన తర్వాత నిద్రపోయిన తర్వాత పెద్ద మీమాంస హిందువలన అంటే ఎందువలన పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి హిందువలన దానికో పెద్ద మీమాంస బ్రహ్మను తెలుసుకోవాలి అంటే ఏమిటి తెలుసుకోవాలి అసలు బ్రహ్మంటే ఏమిటి తెలుసుకోవడం అంటే ఏమిటి పెద్ద మీమాంస ఆ మీమాంసంతా కూడా భాష్యపాదులు చేస్తారు ఇరవై పేజీల ఉంది ఆ ఒక్క అత బ్రహ్మ జిజ్ఞాస ఇరవై పేజీల భాష్యం కాబట్టి సూత్రము భాష్యము చెప్పేప్పటికీ ఆ విషయమంతా కూడా బాగా అవగాహనకు వస్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా సుఖాధిగమ్యో భవతి ముందు సంక్షేపంగా చెప్పి తర్వాత విస్తారంగా చెప్తే తేలికగా విద్యార్థి తెలుసుకోగలుగుతాడు సుఖముగా అధిగమ్య అంటే తెలియబడుతుంది నాలుగో మంత్రం అగ్నిర్మూర్ధ చక్షుషీచంద్ర సూర్యౌశ్రోత్రే వాగ్వివృత వాయుణో హృదయ విశ్వమ పద్భ్యాం పృథివీ ఎభూతంతరాత్మా విశ్వదర్శనము అక్షరం విశ్వం ఆ క్షరపుర బ్రహ్మని ఇప్పుడు విశ్వరూపంగా చెప్తున్నారు విశ్వరూపము అంటే విశ్వము రూపముగా రూపము అంటే ఆకారము విశ్వాకారంగా బంగారము నెక్లెస్ రూపము అంటే అర్థమైంది కదా ఇయర్ రింగ్ రూపము అలాగే కంకణ రూపము ఫైనల్గా అన్ని రూప అన్ని ఆభరణముల రూపము దాని పేరే అది విశ్వరూపం అంటే ఈ విశ్వరూపం అన్నది నేను పదకొండవ అధ్యాయం పాఠం చెప్పాను ఎక్కడో విశ్వరూపం అక్కడ బాగా విస్తారంగా ఈ టాపిక్ చెప్పాను మళ్ళీ మాట వచ్చింది చెప్తున్నా విశ్వరూపం అంటే మనకి సినిమాల్లో రవికాంత్ నగా ఇచ్చి చూపించినట్టుగా కాదు అలాగూ అలా చూపిస్తాడు మా చిన్నప్పుడు నేను హై స్కూల్లోనో కాలేజీలో రోజుల్లో ఎవరిలో చెప్పారు విశ్వరూపం చూడాలయా రవికాంత్ నగా ఇచ్చి అని ఉన్నాడు పేరు బాగానే గుర్తొచ్చిందా నాకు బాగా పాతవాడు ఇప్పుడు ఉండకపోవచ్చు అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల్లో రవికాంత్ నగాయిచ్ అనేటువంటి ఒక ఫోటోగ్రాఫరు అదే కెమెరామ్యాన్ సినిమా కెమెరామ్యాన్ ఆయన విశ్వరూపాన్ని చూపించాడు ఓ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అది అత్యద్భుతంగా చూపించాడు దానికోసమే సినిమా చూడాలి అని వెళ్ళి చూశారు నేను కూడా వెళ్ళి చూశాను అక్కడ ఇలా ఎన్టీ రామారావు గారు నిలబడి ఉంటారు శ్రీకృష్ణ రూపంలో ఇటు ఇటు ఒక ముప్పై తలలు ఇటు ఇంకో ముప్పై తలలు ఇటు ఆ తలలకి రకరకాల అన్ని తల్లు ఒకే రకంగా ఉంటే ఇంకా విశ్వరూపం ఏంటి వేరు తలలు చేతులు ఎన్ని చేతులు చూపించడానికి వీలు అన్ని చేతులు కాళ్ళు మాత్రం రెండే సో ఈ విధంగా సంథింగ్ హీ షోస్ దట్ ఈజ్ వాట్ ఏ ఫోటోగ్రాఫర్ ఆర్ ఏ కెమెరా కెన్ డూ అది సినిమా ఇది కానీ మరి అలా కాదుగా అదే విశ్వరూపం ఉంటే అందరూ మరి అలాగే అనుకుంటారు ఈ విశ్వరూపాన్ని ఒక ఆయన రామాయణం చెప్పేవాళ్ళం రామాయణం చెప్తే ఆయనకు సుందరకాండ చెప్పేవాళ్ళం ఏమిటో ఈ విశ్వరూపం ఉంటే ఇప్పటికీ మహా శ్రీకృష్ణుడు అనేప్పటికంతా విశ్వరూపం ఎక్కువగా ఉంది అదంతా చాలా ఎక్సైటింగ్గా విశ్వరూపం అంటే చాలా స్పెషల్ది ఈ రామాయణంలో ఏ విశ్వరూపం లేదు ఈ వాల్మీకి చప్పచప్పగా ఉంది విశ్వరూపం లేదు అని పాపం ఆయన ఫీల్ అయిపోయి ఆయన ఏం చేశారంటే ఓ విశ్వరూపాన్ని ఆయనే ఇంట్రడ్యూస్ చేసేసారు సుందరకాండలో హనుమంతుడు సీతాదేవికి విశ్వరూపాన్ని చూపించాడు అని అక్కడ వాల్మీకిలో పాపం అవేమీ లేవు ఆయన రాసేసాడు అంతే రాసేసి పాడేసి జనాలకి చెప్పేస్తే ఆ జనం నాతో ఏమన్నారంటే మీరు రామాయణంలో విశ్వరూపం చూడాలంటే ఈ ప్రోగ్రాంకి రావాలి రామాయణంలో విశ్వరూపం ఏదో సామాన్య జనం సినిమా ధోరణిలో ఈ విషయాలని భావన చేస్తారు మంచిదే సాల్ ఓకే బట్ తత్వం అలా ఉండదు కదండి తత్వం కొంచెం గంభీరంగా ఉంటుంది విశ్వరూపము అంటే ఈ జగత్ అంతా కూడా ఆ పరమేశ్వరుని రూపమే అది విశ్వరూపం మరి అర్జును నాకు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించేటువంటి అర్థం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడే ఈ సమస్త జగత్తు రూపంగా ఉన్నాడు అనే సత్యాన్ని అర్జునుడు తెలుసుకునేట్లా ఆయన చేసినాడు అది దాని యొక్క వర్ణన కవితారూపమైన వర్ణన మనకు పదకొండో అధ్యాయంలో ఉంటుంది సో అక్కడ పరిస్థితి అది ఇక్కడ పరిస్థితి ఇక ఉపనిషత్తులు కదా ఇక్కడ కథ కవిత ఇవేం మీకు ఖచ్చితమైన విశ్వరూపాన్ని ఈ శ్లోకం చూపిస్తుంది సో ఏష సర్వభూతాంతరాత్మ ఇప్పుడు సర్వ జగద్రూపంగా ఆ పరమేశ్వరుడే ప్రకటమైతే సర్వప్రాణులలో ప్రాణహ మనహ అయినే కదా క్రియాశక్తి జ్ఞానశక్తి ఆయనే అని మనం ఇంతకుముందు శ్లోకంలో చూసాం ఇప్పుడు భూతాలంటే ఒక ప్రాణి ఆ ప్రాణి యొక్క అంతరాత్మ ఏమిటండి ప్రాణి యొక్క లోపల ఉండే ఆ స్వరూపం ఏమిటి క్రియాశక్తి జ్ఞానశక్తి అది ప్రాణి మీరు ఎలా చెప్పగలరు అది ఆ క్రియాశక్తి యొక్క రూపాన్ని కానీ జ్ఞానశక్తిని కానీ చూపిస్తే ప్రాణి అని చెప్పగలరు చెట్టు ఉందనుకోండి అది క్రియాశక్తిని చూపిస్తుంది అని చేత మనం గుర్తిస్తున్నాం దానికి జ్ఞానశక్తి కూడా ఉంది జగదీష్ చంద్రబోస్ అనేక ఎక్స్పెరిమెంట్లు చేసి చెట్లకి ప్రాణం ఉన్నది చెట్లకి ఇమోషన్స్ ఉన్నాయి ఏం చూపించాడు దాన్ని బట్టి అది ప్రాణి అని చెప్పాడు ఇమోషన్స్ ఉంటే ప్రాణి ఎలా అయినట్టు కదలకు ఉంటే ప్రాణిలా అయినట్టు అంటే ఎక్కడైతే ప్రాణశక్తి క్రియ ఉంటుందో అది ప్రాణి అని అంటారు ఇప్పుడు ఈ ప్రాణశక్తి విజ్ఞాన శక్తి ఎక్కడుందంటారు ఇప్పుడు బంగారం ఎక్కడుంది నక్లస్లో మాత్రమే ఉంది మరి ఇతర ఆభరణాల్లో లేదు అని మనం చెప్పగలమా చెప్పలేము అన్ని ఆభరణాల్లోనూ బంగారం ఉంది అలాగే అన్ని ప్రాణులలోనూ అన్ని జీవులలో ప్రాణశక్తి విజ్ఞాన శక్తి ఉన్నది సమానంగా ఉన్నది సమానంగా ఉండడం అంటే అన్ని అన్ని ఆభరణాల్లోనూ బంగారం సమానంగా ఉందంటే అలా అర్థం ఏంటండి నెక్లెస్లో ఎంత బంగారం ఉందో ఇయర్ రింగ్లో అంత ఉందనే కాదు కాదు అలా కాదు తోకం లెక్క చెప్పట్లేదు ఇక్కడ నెక్లెస్లో ఎంత బంగారం ఉండాలో అంతా ఉంది ఇయర్ రింగ్లో ఎంత ఉండాలో అంతా ఉంది అలాగే దోమలో ఎంత క్రియాశక్తి జ్ఞానశక్తి ఉండాలో అంతా ఉంది ఏలుగులో ఎంత జ్ఞానక్తి క్రియాశక్తి ఉండాలో అంతా ఉంది డైనోసార్ కూడా అంతే మనిషి కూడా అంతే కాబట్టి ఈ విజ్ఞానశక్తి ప్రాణశక్తి ఏదైతే ప్రాణహా మనహా ఇవి బంగారం అన్ని ఆభరణాల్లోనూ ఉన్నట్టుగా అన్ని ప్రాణులలో ఈ శక్తి ద్వయ సమావేశము శక్తి ద్వయా అన్నమే ఈ రెండు శక్తులు కూడా ఒకే అవ్యాకృతము ఒకే పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించాయి కదా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ ప్రాణులలో దేహాధికములో భేదము కనపడుతున్న అంతరాత్మ లోపల ఉన్నటువంటి ఆ వస్తువు ఆత్మ అంటే వస్తువు రియాలిటీ అక్కడ మటుకు అది ఒక్కటి శేష సర్వభూతాంతరాత్మ ఆ పరబ్రహ్మయే ఈ సర్వ ప్రాణులలో అంతరాత్మ రూపంగా ఉన్నది అంటే అతను ఎవడైనా నన్ను తిట్టాడనుకోండి ఆ తిట్టినవాడి హృదయంలో అంతరాత్మ ఎవరండి తిట్లు హృదయంలో అంతరాత్మ ఎవరో చిట్టిన వాడి హృదయంలో అంతరాత్మం కూడా వారే ఇప్పుడు ఈ చేత్తోటి ఇక్కడ దోమలో వాడింది ఆ దోమను ఏమైనా సరే ఐ కెనాట్ ఎలవ ఇటు ఎస్కేప్ అని అనుకుని ఇలా కొట్టేనాం దోమ విడిపోయింది దెబ్బ తగిలింది ఇప్పుడు కొట్టింది ఎవరు కొట్టబడింది ఎవరు సో ప్రాణశక్తి కొట్టింది కొట్టడానికి ప్రాణశక్తి కావాలి కదా కొట్టబడింది కూడా ప్రాణశక్తి ఉండాలి కదా ప్రాణం లేకపోతే అది కొట్టబడింది అనే సంగతి ఎలా చూస్తుంది దాంట్లో ప్రాణం ఉంటేనే అది కొట్టబడింది అని ఇప్పుడు ఈ గుడ్డు కొట్టబడిందా నో సో అది ఐ గజన్ ప్రొటెస్టార్ అనేసి అస కాబట్టి కొట్టినది ప్రాణశక్తి ఇదిగో కొట్టబడ్డది ప్రాణశక్తి హి హన్యమాన బట్ ఈ కొట్టిన ప్రాణశక్తి కొట్టబడ్డ ప్రాణశక్తి ఒకటారు ఉండ ఒకటి అయితే మరి అదే దాన్ని కొట్టింది అనలావా అలా అనిపించింది అంతే నాయం హంతి నహన్యే ఇట్ మేధర్ హిట్స్ నార్ ఇట్ ఈస్ హిట్ నాయం హంతి నహన్య్ ఎమర్సన్ అంటాడు ఇట్ ఈస్ మేధర్ స్యిన్ నార్ ఇట్స్ లేస్ అంటాడు ఎమర్సన్ అర్థమైంది అవాటి మళ్ళీ ఇక్కడ మొదలుపెడితే మళ్ళీ ఈ సముద్రాలన్న మధ్యలో ఎవరికీ తెలియలేదు అది ఒకడికి కారలైల్కి అర్థమైంది ఆ తర్వాత ఎమర్సన్కి అర్థమైంది అట్లాంటి యువతల కార్లైల్కి అట్లాంటి అవతల ఎమర్శన్కి అర్థమైంది నా ఏం పంపిన హాన్యత ఎమర్సన్ను పుట్టిన ఆ వాక్యం ఆయనకు అర్థమైందనే సంగతి ఆయన గ్రంథాన్ని బట్టి నేను తెలుసుకున్నా నాకు అర్థమైంది ఎవరికైనా అర్థమవుతుంది నాకు అనిపించింది ఎమర్సన్ను ఎలాగూ జీవించలేడు ఆయన పుట్టిన పుట్టి పెరిగినవి చోటేనా చూడాలి అని అనుకున్నా మహాత్ముల యొక్క పుణ్యతీర్థం కదా మరిది సో నేను ఒకసారి మెసేజ్ సెట్స్ అనే ఒక రాష్ట్రానికి వెళ్ళాడు వెళ్ళగానే మొట్టమొదటి ప్రశ్న ఇదే ఎమర్సన్ కంకార్డ్ అనే గ్రామంలో ఉన్నాడు ఎక్కడది కనుక్కోండి వాళ్ళు క్షణాల్లో కనుక్కుంటారు ఓ టెలిఫోన్ చేస్తే అన్ని సమాచారాలు వస్తాయి ఇరవై మైలు దూరం స్వామీజీ అన్నారు మరి ఎప్పుడైతే పాఠానికి ముందు వెనకాల ఒకసారి అంటే సరే పదన్నా ఇలా ఎమర్సన్ పుట్టిన చోటు అదంతా చూసొచ్చాను మొన్న పోర్బందర్లో మహాత్మా గాంధీ గారు పుట్టినటువంటి ప్రదేశం కూడా చూశారు పుణ్యతీర్థాలు అంటే అలాగే ఉంటాయి ఆ ప్రదేశం చూస్తే నా మనస్సుకి ఒక్కటే మాట అనిపించింది యాభై సంవత్సరాల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే కనీసం కాంగ్రెస్ పార్టీ కానీ పోనండి గవర్నమెంట్లు వస్తాయి పోతాయి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఏమేమో ఉంటారు పార్టీ కానీ వీళ్ళు ముగ్గురు ఈ మూడు సంస్థలు కూడా ఆ గాంధీ పుట్టి పెరిగిన ఆ హౌస్కి వాళ్ళు చేసింది ఏమీ లేదు దాన్ని బిలీవ్ నేను నమ్మలేకపోయాను కానీ మొన్న సోమనాథ్ చూసి మళ్ళీ వస్తూ పోర్బందర్లో ఆగినప్పుడు ఆశ్చర్యం చేపల వాసన ఆ చుట్టుపక్కలంతా కూడా చాలా కష్మలంగా ఉంది చాలా అసందర్భంగా ఏమి వీళ్ళకో ఉంటే గాంధీ గారి పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు గాంధీయే ఆయన సంబంధించిన వాళ్ళు ఎవళ్ళు కాదు వీళ్ళు అందరూ గాంధీలే ఉంటే గాంధీని పేరు హడావిడి చేసేస్తున్నారే కానీ ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఒక్క ఎన్నం పెట్టి వస్తారా అంటే గాంధీ గారు ఓటు వేయరు కదా ఇంకేమైనా పెడతారు ఎనీవే సో సో సర్వభూతాంతరాత్మ సకల ప్రాణులలో అంతరాత్మ రూపంగా అక్షర పరబ్రహ్మయే ఉన్నది ఓకే ప్రాణుల లోపలుంటే మరి బయట అగ్నిర్మూర్ధ ఆ పరబ్రహ్మని విశ్వరూపం చెప్తున్నారు ఒక పురుష రూపంగా వర్ణన మూర్ధా శిరస్సు ఏమిటో తెలుసినా అగ్ని అంటే స్వర్గలోకం ఇంటర్ స్టెల్లార్ స్పేస్ ఉంది చూసారా దానికి అగ్ని దానికి అగ్నిహి అని పేరు సూర్యుడు సంచరించే మార్గానికి అది శిరస్సు చక్షుషి చంద్ర సూర్యవు మరి కన్నులు రెండు కన్నులు ఉండాలి కదా రెండు కన్నులు చాలి ఇక్కడ మూడో కన్ను కావాల్స్తే ఆ సందర్భం వేరే అగ్ని వేసుకుంటే మూడో కన్ను సూర్యుడు చంద్రుడు రెండు కన్నులు ఇప్పుడు మొత్తం జగత్తంతా పురుషాకారంగా భావిస్తే మీకు సూర్య చంద్రులు కన్నులుగా భావన చేస్తారు భావనే దిశ చెవులు ఇప్పుడు మీకు చెవులు చెవులు అంటే ఏమిటండి దిక్కులే చెవులు ఇలా నిలబడ్డాను అనుకోండి చెవులు ఎక్కడున్నాయి ఈ దిక్కు చెవి ఈ దిక్కు చెవి సో దిక్కులే చెవులు వాగ్విమృతాశ్చేదాహ మరి వాకేమిటి వాగింద్రియం వాగింద్రియం ఎటువంటి వాగింద్రియం తెరిచిన వాగింద్రియం అంటే వాగ్రూపంగా ఉండాలి ఇలా మూసుకుందాం అనుకోండి ఇప్పుడు వాగింద్రియం ఉన్నట్టనట్ట సో మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు బంధాముట్టి లాక్క గుజరాతీ సామెత బంధార్ బాంధ బాంధాముట్టి లాక్క ఖుల్లా ముట్టి కాక్క కాక్ అంటే భస్మార ఏమీ లేదని మూసిపెట్టినటువంటి ఇది లక్ష రూపాయల విలువ లక్ష ఉండొచ్చు తెరిస్తే శూన్యం భస్మ బూడిదే సో ఆ విధంగా నోరు మూసుకుని కూర్చున్నాం అనుకోండి మహావిద్వాన్ తెరిస్తే కూర్చున్న సో అలా కాదు వాగ్వివృతాశ్చ వేదా పరమేశ్వరుడు నోరు తెరిచేట తెలిస్తే వేదములన్నీ కూడా అక్కడి నుంచి ఆవిర్భవించాయి మనిషి అంటే మాట్లాడుతుంది కదా మరి ఈ విరాట్ పురుషుడు మాట్లాడితే ఆ మాటలు ఏమిటంటే వేదములే విరాట్ పురుషుని యొక్క మాటలు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏమిటి వాయువు వాయు ప్రాణ హృదయం విశ్వమస్య ఆయన హృదయం ఏమిటి జగత్తంతా ఆయన హృదయమే చూద్దాం భాష్యకారులు ఏం చెప్తారు సో ఈ జగత్తే ఆయన హృదయమే సో మధ్యభాగమే పద్భ్యాం పృథివీ కాళ్ళేమిటి పృథివీ లోకమే కాళ్ళు అని ఈ విధంగా ఇది విశ్వరూపం అంటే ఇప్పుడున్న రూపం కాకుండా ఏదో ఒక విడ్డూరమైన రూపం ఎదుర్కొన్నా పెట్టుకునే విశ్వరూపం అది కాదు విశ్వరూపం ఇప్పుడు మన కనం ఇదే ఇదే విశ్వరూపం సో ఆ విధంగా ఆ విశ్వరూపాన్ని ఆ అక్షర పరబ్రహ్మయే విశ్వరూపంగా విశ్వము యొక్క రూపములో మన ముందున్నది భాష్యం ప్రథమజాత్ హిరణ్యగర్భాయ అండస్ విరాట్ సంతరిత లక్ష్యమాణో ఏతస్మాదేవత్ జాయతే ఏతన్మయ్యేతదర్థమాహ పంచీ అంతవరకు అవుతారు ఇప్పుడు మనం ఏమని చూసాం ఏతస్మాజ్జాయతే ప్రాణ అని చూసాం ఆ అక్షరపరబ్రహ్మ నుండియే ప్రాణ ప్రాణము ప్రాణ అంటే సూత్రాత్మ యూనివర్సల్ పవర్ ఆ యూనివర్సల్ పవర్ని ఒక పురుషునిగా భావన చేస్తున్నాం ఇప్పుడు పహిల్వాన్ అంటే ఏంటండి పవర్ యూ కెన్ యూ హ్యావ్ పవర్ వితౌట్ పురుషో పురుషునితోటే కలిసి ఉంటుంది పవర్ కాబట్టి ఆ ప్రథమ ఏతస్మాత్ జాయతే ప్రాణ మొట్టమొదట ఏం పుట్టింది ఆ యూనివర్సల్ పురుష అకాస్మిక్ పర్సన్ పుట్టింది పుట్టాడు లేక పుట్టింది సో ఎందుకంటే అక్కడ లింగభేదం ఉండదు యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ దానికే ఆ ప్రాణ అనే పదం చేత చెప్పబడేదానికే ప్రాణానికే ప్రాణశబ్దవాచ్యమైన ఆ యూనివర్సల్ పర్సన్కే హిరణ్య గర్భానికారు హిరణ్య గర్భాద్ హిరణ్య గర్భానికారు సో మనం బ్రహ్మాజీ బ్రహ్మాజీ అంటూ ఉంటాం బ్రహ్మగారంటే హిరణ్యగర్భుడే వేదాల్లో చెప్పిన హిరణ్య పురాణాల దగ్గరికి వచ్చేవాడు బ్రహ్మగారు బ్రహ్మగారిని మొదలుపెట్టాడు నేను బాగలతో పోసుకొని చూస్తున్నాను దాంతో బ్రహ్మగారితో ఆరంభం కథ ఒకటి సడన్గా హిరణ్య గర్భ అంటుంది హిరణ్య గర్భ కింద శ్రీధరాచార్యులు హిరణ్య గర్భ బ్రహ్మ దీర్ఘం బ్రహ్మజీ సో హిరణ్య బ్రహ్మ అంటే అంతకంటే వేరే ఏం సో ప్రథమజాత్ ప్రాణాత్ హిరణ్య ఆ హిరణ్య సో ఇప్పుడు పర అక్షర పరబ్రహ్మ నిర్గుణము నిర్గుణ అక్షర పరబ్రహ్మ ఎందు అంతర్నిహితంగా ఉన్నటువంటి ఆ శక్తి ప్రకటమైతే అంటే డ్యాన్స్ చేసి ఆయన డ్యాన్సరు డ్యాన్స్ చేయడం మొదలైతే అన్నట్టుగా ఆ శక్తి బయటపడాలి శక్తి ప్రకటం బయటపడడం అంటే ఇంకా బయట లోపల అయిందేం లేవు ఇంకా స్పేసే పుట్టలేదు కదా సో ఆ శక్తి ప్రకటమైతే ఆ ప్రకటమైన శక్తే ఆకాశము అన్ని భూతములు కూడా అదే సో ఆ ప్రకటమైనప్పుడు ఆ స్థితికి సగుణ బ్రహ్మానిపే ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను అనుకోండి ఐ ఐఎమ్ ఐఎమ్ ఐఎం సంథింగ్ ఐ మే టీచ్ బట్ ఐఎమ్ సంథింగ్ సపోజ్ ఇంకా మొదలు పెట్టారనుకోండి నా ఐఎమ్ ది టీచ్ ఆ టీచింగ్ అనేది జతగూడింది వచ్చి ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చింది అదేదో లోపలే ఉండండి మరి ఇంతకుముందు అవ్యాకృతంగా ఉన్నది ఇప్పుడు వ్యాకృతమయ్యారు అప్పుడు నిర్గుణం ఇప్పుడు సగుణం ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఒక్కడే ఇద్దరు ఉండరు శగుణ బ్రహ్మ వేరు నిర్గుణ బ్రహ్మ వేరు ఇదో ప్రారంభం అలా ఉండదు అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు లోకంలో ఎందుకంటే భేదబుద్ధి కదా చెప్పాను కదా శివ శంకర నిన్న కట్ట చెప్పలేదు కదా నిజంగా ఆయన నాతో దేవాలంటే శివ శివరాత్రి కనుక అడిగారు ప్రశ్న శివుడు శంకరం ఒకడే అనుకుంటున్నారా మీరు అవునండి ఆ పకలముందే పాపం ప్రేమతో ఉన్నారు ఆయన నన్ను కోసం అనలేదు ఈ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించడం కోసం చెప్పారన్నమాట ఆ పకల్పండే శివుడు వేరు శంకరుడు వేరు ఈ మాత్రం సత్యం కూడా మేము తెలియదా అన్నట్టుగా ఒక అత్యున్నత స్థాయి నుంచి ఆయన మాట్లాడారు సో ఎనీవే సో ఆ హిరణ్య గర్భుడు బ్రహ్మజీ ఆయన నుండియే జాయతే ఇప్పుడు మొట్టమొదట మనం అక్కడ చూసాం మొట్టమొదటివతి ప్రాణ మనహ ఏకస్మాత్ జాయితే ప్రాణ మనహ ఆ తర్వాత ఏం పుట్టింది సర్వేంద్రియానిచకం వాయు జ్యోతిలాప పృథివీ విశ్వశారిని అంటే పంచభూతములు పుట్టింది సో ఇది మీరు నిద్రలో మీ యొక్క ఈ పూర్ణ సగుణ రూపం ఏమీ లేదు కానీ నిర్గుణ రూపంలో విలీనమై ఉన్నది నిద్రలో మీరు నిర్గుణలే కదండి నిద్రలో ఉన్నారా మీరు ఉన్నారా నిద్రపోయింది మీరే కదా ఆ మాత్రం సత్యం చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది సో మీరే నిద్రపోయారు కానీ మరి నిద్రలో మీరు ఆ అహంకారము ఇలాంటివి ఏం లేవు మీకు గుణ తెలివి ఇప్పుడు తెలివి మొట్టమొదట తెలివి దాని పేరే వచ్చింది అని తెలివే వస్తుంది తెలివి ఆ ఎలర్ట్నెస్సే వస్తుంది ఆ తెలివిలోంచి అహం అనే వృత్తి పుడుతుంది నేను అనే వృత్తి పుడుతుంది ఆ నేను నుంచి తర్వాత ఈ దేహ భావన పుడుతుంది నేను ఈ దేహము ఈ ఇల్లు వాకిలి ఇవన్నీ తర్వాత పుడతాయి కాబట్టి ఆ క్రమంలో సో మొట్టమొదట ప్రాణ మనహ ఆ తర్వాత పంచబోతు ఇంద్రియములు పంచబోతుంది ఇది వలస ఇప్పుడు నిద్రలో మీరు దేహి అన్నానికి వీల్లేదు నిర్గుణానే చెప్పాల్సి తెలివి వచ్చినప్పుడు కేవలము మీరు తెలివియే స్వరూపముగా కలిగి ఉన్నారు కాబట్టి తెలివి అనే మిమ్మల్ని వర్ణించాలి దేహి అని అప్పుడు కూడా అనకూడదు ఆ తర్వాత అహంవృత్తి పుట్టి అహంవృత్తి దేహంతో తాదాత్మ్యాన్ని చెందాక మిమ్మల్ని దేహి స్థూల దేహము కలవాడు అని అనాల్సి అదే కదండి వరస అలాగే ఇక్కడ కూడా ఇది ఇది వ్యష్టి సమష్టి కూడా సేమ్ సో సమష్టిలో కూడా ఆ పరబ్రహ్మ నుండి ప్రాణ మనహ హిరణ్య గర్భుడు పుట్టి ఆ హిరణ్య గర్భుని నుండి సూక్ష్మతత్వం సూక్ష్మతత్వం అది దాని నుండి ఈ పంచభూతాత్మకమైన జగత్తు పుట్టింది ఇది అండము అని అంటారు ఈ పాంచభౌతిక జగత్తుకే అండము అంటే ఇట్ ఈస్ కంటెన్డ్ ఇట్ ఈస్ ఫైనైట్ ఇట్ ఈజ్ నాట్ ఓపెన్ ఇట్ ఈస్ ఫైనైట్ అండ శబ్దానికి అర్థం అది ఇప్పుడు బ్రహ్మాండము ఈ అండంలో పంచభూతాలు ఉన్నాయి కదా స్థూలంగాను ఆకాశని మొదలుపెట్టి పృథ్వీ వరకు కూడా ఈ స్థూల జగత్ ఏదైతే కలదో ఇది కూడా ఆ పరమేశ్వరుని యొక్క శరీరమే నేను ఈ దేహము అనుకున్నప్పుడు కూడా దేహము నేనులోనే అంతర్గతంగానే ఉంటుంది అది స్థూలం కాబట్టి నాకంటే భిన్నంగా ఏమి ఉండదు నాలో ఉంటుంది సో అదేవిధంగా ఈ పంచభూతములతో కూడిన అండము